సోద్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహన తెలుగు తండ్రి నీకు వందాలిసయ అబ్రహాం ఇసాఖ యాకోబ్ల దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలందరినీ మీ కృపల్లో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీ లక్కలు నిలబెట్టుకున్న ప్రభావ దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం అక్కని తండ్రి దాన్ని బట్టి నీకు వందాల ప్రభా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్నవైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగులుగా కహలూయ నా ప్రభా నా దేవ ఈక మధ్యకాల సమయంలో ప్రభావ మీ సంధిక ఇష్టం మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి మీకు శక్తి బలంతో మమ్మల్ని నింపండి ప్రభావ ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైన మేము ఉంటుంది బహుశ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా మేము ప్రతి దశలో ప్రభావ మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందాలేసయ్య మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రభా ఆదరిస్తున్న విధానం బట్టి నీకు వందాలి ప్రభావ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహిస్తున్నారైనా దుష్టుడు ప్రభావ ఎంత భయంకరంగా కూడా కొట్టాలని చూస్తున్న ప్రభావ శరీరాన్ని కొడుతున్నాడు ఆత్మను కూడా కొట్టాలని చూస్తున్న ప్రభావ అయినా కానీ ప్రభా మీరు వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పిస్తూ మీకు వినికిల్లో మీరు రెక్కల కింద మమ్మల్ని సురక్షితంగా ప్రభావ దాచిపెట్టినందుకని నీకు వందాలి సయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు నీకే యుగ యుగములు కలుగునుగాకహాలలుయ్య గొప్పదేవ ఈ ఆరాధంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి రానబెడి త్వరగా నడిపించండి పతి ఆటంకాలు కొట్టివేను ప్రభావ పాటలదారు మై ఇంపందుని వాక్యందర మాట్లాడి పరిశుధాత్మకార్యం జరిగించి నీ నామాన్ని పైమి తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును తండ్రి ఆమెన్ నిబ్బరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరుబడు ప్రభువే నీ తోడు హల్లేలుయా హల్లేలుయా నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు పర్వతాలు తలగినా మెట్టలు తత్త రిల్లినా పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృపమమును విడువదుగా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృపమను విడువదుగా ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృపమమును ప్రభువే మా బలము హల్లేలుయా మేన్ హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు మున్యు పటి కంటేను అధికపు మేలును మును పటి కంటేను అధికప్పు మేలును మా ప్రభు మాకు కలిగించును మును కంటేను అధికప్పు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మాతలను ఎత్తును శత్రువు ఎదుటే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలుయా మేన్ హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు హల్లేలుయామెన్ హల్లే నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు మా అంగళర్పును ట్యంగా మార్చాను మా అంగలర్పును నాట్యంగా మార్చాను బూడిద బదులు సంతోషం ఇచ్చాను మా అంగళార్పును నాట్యంగా మార్చాను బూడిద బదులు సంతోషం ఇచ్చాను దుఃఖ దినములు సమాప్తమయ్యాను ఉల్లసము ధరింపజేసాను ప్రభువు నాకే స్తోత్రం Hallelujah amen Hallelujah uraka nilachi prabhu chupe rakshana chuadamu ishatruvulu e ikapai eppudu kanabadarandamu Hallelujah amen Hallelujah నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచత్తిలోనే చెక్కితే అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొను హల్లెలుయా మేన్ హల్లేలుయా ఊరకనిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేం నిబారం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువాడు नि मरबड़ प्रभुवे तोड़ हून हल्ले या ऊरक निल प्रभु चूपे रक्षण चूदा शुकू कनबड़ा हल्ले या मे हेलू या రాబోవు కాలమనా సమాధాన సంగతులే రాబువు కాలమునా సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించను రాబువు కాలమున సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించను ఇదిగో నేను తన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పాను ఇప్పుడే అది మొలచు హల్లేలుయా హల్లే ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మెన్ హల్లే నిబరం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను బిడుబడు నిన్ను మరువడు ప్రభువె నీ తోడు హల్లేలుయా ఆమేన్ హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూదాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము హల్లేలుయా మేన్ హల్లేలుయా మేమో కట్టని పురములను టని తోటలను మేం పట్టని పురములను మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించేను ప్రాకారము గల పట్టణములోనికి ప్రభువే మా అమ్మను నడిపింపజేయును ప్రభువే మా పురము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 దిగులు పడకు జడియకు ఎప్పుడు నిభారం కలిగి ధైర్యము గుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువెని తోడు హల్లేలుయా ఆమేన్ హల్లేలుయా ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము చేస్తున్నా మీరు మాట్లాడి మీరు వాగ్దించారు పరిశుద్ధాత్మ సరస్వతం నడిపిస్తుంది వాగ్దించారు అలాగే సత్యం మీరు మార్గం జీవం మీరు సత్యం అన్నారు సుప్రభా అలాగే మీరు ధ్యానం చేస్తుండ్రు వాళ్ళు ధ్యానం కలిగించండి మా సుద్ధి తొలగించి మా ప్రార్థన మీద అధికారం మీరు ఒప్పుకుంటారు మీరు వెళ్ళి పరిశుధాత్మ సహించండి మీరుంటే ఇట్లా మాట్లాడే అదే మాట్లాడి మాకు నా ధర అనే మాట్లాడి అలాగే సరస్వతిని నడిపించి పరిశుద్ధాత్మతో సహించని పత్రిక పదమూడు ఒకటి రెండు మూడు రవి అలలియా ఇక్కడ ఎవరికి ఇమ్మంటుడు సోదరు ప్రేమ నిల్వడగా ఉండని అలలియా సోదర్ ప్రేమ ఆ కలవరి చూపించిన ప్రేమ మన నిలిచి ఉండాలంట అలలియా అలలియా ఒక్కొక్కరు ప్రేమించేదే ఇది నా ఆగ్య అని ప్రభు తన సేవలో ఆ శిష్యులకు చెప్తూనే ప్రేమ అన్ని తాను ప్రేమ అన్ని సహించను ప్రేమ తన పాపంని కప్పు ప్రేమకు చాలా వస్తుంది ఆ కలవారి ప్రేమ అలలియా ప్రేమ ధర అందరికీ దేవుడు ఏం చేస్తాను ఆకరించి అందరికీ తన తన నడిపిస్తున్నాడు అది చూపించిన ప్రేమ మనం చూపాలా ప్రేమ ఉండాలా అలా మన ప్రేమ మన కుటుంబంలో చూపించాలా అతడి పక్కడ చూపిస్తేనే ఆ ఏ ప్రేమ ఈ లోకం ప్రేమ అయింది ఒక పూవీక్ష లాంటి ప్రేమ ఒక పాట ఉంది భార్య ప్రేమ కొంచెం కాలం ఉండేను కొంచెం ఆరిపోయిన లాంటి ప్రేమ కానీ కలవలసిన ప్రేమ నిత్యం ప్రేమ అని ఎవ్రీ అంటే దేవుని బిడ్డలు చెప్తున్నాడు ఎవేర్ ఎవ్రీ అంటే దేవుని సంఘంకు పౌలు భక్తులు పౌలు భక్తుడు మన ఆ జ ప్రభు అంతా మన శిష్యులకైతే సేవ చేసి పేతులు హానికని పౌలు భక్తులు ఒకడే వెలుగు చేసినాడు ఆ ఒకటే చేసులు చేసుకొని అంత వాళ్ళతో సేవ చేసుకొని దేవుని ప్రేమ ఋషి ఆయన చూసుకున్నాడు ఆ ప్రేమ కోసం అంతగా దేవుని సమర్పించి తన ప్రాణంభిపోయినా పర్వాలేదని అంతగా ఆసక్తి కలిగి పౌలు మన సేవలు చేస్తున్నాం అరటిసి ఆశక్తి శిలోని ఆశక్తి యేసు ప్రభుకుని ఆశక్తి మనకి కలగల నా తండ్రి ఇంటి నాకు ఆశక్తి బస్తుంది అలా ఇక్కడ ఉంటూ మీ ప్రేమ చదువురాలువరముగా ఉండనీయుడివరంగా ఉండే ఆతిథ్యము చేయ మరవకుడి ఆదిత్యం చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసేది దేదూతలకు ఆతిథ్యంటే రెస్పెక్ట్ కాదు ఎవరైతే తెలుగు సెంటర్స్ రాదు నాకు కొంచెం ఆతిథ్యం అంటే ఆహ్వానించడం బ్రదర్ వెల్కమా మీరు వారితో కూడా బాధింపబడినట్టు బంధుకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి బంధుకముని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి అలా గొప్ప జనం బంధుకము కూడా ఉంది కదా గొప్ప జనం ఏంది గొప్ప జనం ఏంది మనం యువన్ చెప్తాం పల్లొక రాజ్యం బలవంత చేతిలో ఉంది అంటే బంధకలం ఉంది అది అలలియా కానీ మనప్రభు ఏం చేస్తున్నాడు ఆ సిల్వలో మన మూరధ్యం చేసి మనకు బందకాలి విడిపిస్తున్నాడు మనకు కానీ గొప్ప జనం ఇంకైంది బంధకాలలో ఉంది అంటే సైతాన్ కాళిక్యం ఉంది ఆ అయితే ఇక్కడ చూస్తే ఆ ఐదు చదువు ఐదు చదువురారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది అలా ధనాపేక్ష వారికి ఉండకుండా మీకు కలిగిన ఉన్న దానిలో మీ నమ్మకంగా దేవుని మీద నమ్మకం పెట్టి తృప్తి ఉండాల ధన సంవత్సరం గారికి కీడికే కారణం అలా ధన కీడికే కారణం అయితే సామెతలు కొద్ది అలా భక్తిని ధన కారణం శ్రమ కారణం నీతి మంత్రులు అది మేలుగా కాలం ఉంది అక్కడ అలా ధన ఏం ధన ధన పోతే ఏం కీడికి దారి ధనం ఉంటే ఏం చేస్తాం మనం విగ్రహం చేసుకుంటాం దేవునితో దూరం చేస్తే ధనం అలా చెప్పండి ఇక్కడ ఉన్నదాని మీద తృప్తి పడండి అలా లేన ఉన్న ఏం దానిలో దాని ఏం చేయాలి దేవుని కుతాకం చెల్లిచి దేవుని మన తృప్తి ఉండి దేవుని మనం ఎప్పటివి ఆ టైం చెప్పాలా చదువు నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా వాళ్ళు అలియా నిన్ను ఇవను ఎడబాయిను ఆయనే చెప్పాను కదా ఎప్పుడు యేసు ప్రభులను ఆజ్ఞలు గాయకుంటూ ఉంటాడో ఆయన ఏడవను ఎడబాయిను అని వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు ఇడవని ఎడబాయిను అని చెప్తున్నా వాగ్దనం శిష్యులకి చెప్తున్నాం మొత్తలు చెప్పిన కదా మనం చూస్తాం ఇయ్యోగో సదాకాలం మీకు తోడుంటాను ఎక్కడ తోడుంటే మన యుధంలో ఉన్నాడు యేసప్రభు వాళ్ళు మన యుదంలో ఉన్న ఈ శ్రమకాలంలో రకరకాల వస్తే కనుక ఆ వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలా శ్రమకాలంలో యేసు ప్రభుని జాపం చేసుకోవాలా అలాంటి గ్యాప్ కొంచెస్కోండి ప్రార్థన ఆరాధన జ్ఞాపంచకపోవచ్చు అలాగే పౌలుసులకు ఏమి శ్రమ వచ్చింది అనుకోలేని శ్రమ వచ్చింది కానీ వాళ్ళు అనుకోలే కానీ ఆ శ్రమ కుటుంబం రక్షణ పొందింది అలాగే కుటుంబం ఒక ఖైదీ కుటుంబం ఒక మన జేలర్ ఉండదు ఆయన వాళ్ళు అనుకోలే ఖాళీ సేవలో పోతుండ్రు వాళ్ళు ఏం చేసిండ్రు దేవుని అర్ధరాత్రి ప్రార్థన శుద్ధించేస్తున్నారు దేవుడు ఏం చేస్తున్నారు దానిలో మార్గం చెప్పిచ్చి దేవుడు శ్రమలో ఎందుకు తీసుకుపోతూ ఉంటే మనం అప్పుడు చెప్తూ తెలుసు ఆయన ముందు అడిగి వస్తుంటే ఈ శ్రమ దేనికి వస్తుంది దేవుని మహిమ వస్తుంది కానీ కుటుంబం రక్షణ పోతుంది ఆ శ్రమలో పోకుంటే మళ్ళీ అక్కడ జీవనలో ఒక మళ్ళా సుబ్రీంటెండి కుటుంబం రక్షణ పొందకపోతే దేవుని వాక్యం వాళ్ళు తినకపోతుండే వాళ్ళ విశ్వాసం పెట్టకపోతుండే అప్పుడు చెప్తాం వాళ్ళు రాత్రి వేళ మనం కత్తి తీసుకొని ఇచ్చే పావులు కేకే చెప్తారు భయపడకుండా మేము అందరం ఉన్నాము అయ్యా రక్షణ పొందాలంటే ఏం చేయాలి నీవు విశ్వాసం పెట్టుమంటే అక్కడ పోయినా మనం చూస్తాం గాయాలు కట్టి ఉట్టి మన దేవుని వాక్యం పెట్టి కొడుకు కొంత రక్షణ అలా కొందరు మనం శ్రమ పోతుండే ఇట్లా కానీ కొందరు రక్షణ పొందుతారు అది మనం చేసుకోవాలి అంకేమంటు కూడా భయపడకండి కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అలా అని మంచి ధైర్యముతో చెప్పగలవారమ నువ్వే ధైర్యం లేకుంటే వేళలకు ఎట్లా చెప్పగలవు నువ్వే చెప్ప ను ధైర్యం తెచ్చుకోవాలా వాళ్ళలియా దిగులు పడకు నేను బలపరచను యోస్ చెప్పను ఏ నడువును పతికాలం ఉండి ఆ కాలం నడువుండే ఏ సంవత్సరం వచ్చినా ఏ వచ్చినా అలియా ఏ శక్తులు వచ్చిన నిలబడలేదు వాళ్ళలియా ఎందుకంటే క్రీస్తులను బలవంతులు అలలియ క్రీసును బలమంతుడు మంచి సైనికులు మంచి పోరాటం మారుతున్నాం కనుక మనం బలమంతుడు మొదటి చదువుబట్టారు ఒకసారి మనకి వాక్యం కాబట్టి కాబట్టి ప్రభు నాకు సహాయుడు అలలి యొక్క పాలు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు అలలియ పతీషంలో సహాయం చేసే దేవుడు అలలియ పతీషంలో అయిన సహాయ ఇప్పుడు ఉన్నాడు ఆయననే నాకు సహాయకుడు ఇంకేమంటుడు మెల్లకి చదువురా నేను భయపడను నేను భయపడను అలలిగా నేను భయపడను అలలిగా భయం వస్తుంది కానీ మనం ఏం చేసుకోవాలా ఎప్పుడు ప్రభు జ్ఞాపించే మనకు ధైర్యం వస్తుంది ఏం భయపడను అంటాడు ఆ పావులు నరమాతృడు నాకేమి చేయగలడు నరమాతృడు మాకు ఏమి చేయగలరు ఏమి చేయలేదు అని చెప్తున్నాడు పావులు భక్తుడు ఎబ్రి మన సంఘంకు బలపడుతున్నాడు దు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అలలుగా ఇది ముఖ్యమైన మంచి ధైర్యంతో మనం చెప్పగలవారు ఉన్నాయి అలలు ఇక మంచి అంటే మన పరిశోధాత్మక సాధ్య మంచి పోరాటం మనం పోరాడతాం కనుక మంచి ధైర్యం చెప్పాలా అలలుగా ఎక్కడ చూసే కలవరం భయం భయం ఉంది ఎంటారుతుంది భయం ఎందుకు ఎంటారు దేవుని వాక్యంలో ఎదిగలేదు కనుక వెంటారుతుంది ఉంటది అలా ఏడు చూడు బ్రదర్ ఏడు వచ్చిన ఎన్నో వచ్చినాం బ్రదర్ ఏడు ఏడు వచ్చిన ఓకే బ్రదర్ మీరు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులను ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొన వారి విశ్వాసమును అనుసరించుడి అనలియా అంటే ఇక్కడ చూస్తే మీ ఉన్న పైన వారికి అంటే మన సేవకులు అనలియా వాళ్ళ ద్వారా మనం ఫలం పొందాం చూడు ప్రవర్తన ఫలం ఏం చేస్తా ఫలం పొందుతాడు ఏమంటాడు మంచి అంటే పౌలు పౌలుడు కదా నేను మీరు కేసిన చూస్తాను నన్ను చూసి నడుచుకోండి పావులు చెప్తుడు అయితే వాళ్ళు చేసే విశ్వాసం పెట్టి ఇంకేమంటాడు అక్కడ వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి చదువును అక్కడ ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును ఇక యుములకు ఒకటే రీతిగా ఉండును యేసు నిన్న ఒకే రీతి అంటే ఆది కాలంలో ఉన్నాడు మన మన కుమారుగా ఒక రీతి ఉన్నాడు పరిశుద్ధాత్మ రీతిగా తండ్రి కుమార్ అయిన కనుక మనం బి ఒక్క రీతిగా ఉండాలా దేవుడు రాక ఒక్క రీతిగా ఉండాలా అలాగే దేవుని రాక ఒక్క రీతి దేవుని వాక్యం సరే ఒక రీతి నడిస్తే శిక్ష ఉండదు అలా ఒకే రీతిగా ఉండాలా మనం తప్పిపోదు కుడికి ఎరుమకి యోస చెప్పినా ఒకే రీతిగా మనం ఉండాలా నా అన్యబోధల చేత త్రిప్పబడకుడి నానా భోజన త్వర తిప్పకుడి ముందే చికరిస్తున్నాడు మన ప్రభుత్వడు సేవకుడు అక్కడ ఎప్పుడైనా ప్రభా అంటే ముందేనే ఉన్నాడు ఇగో నా పేరేట అనేకులు వస్తారు అనే పెట్టం పసి మోసప్ప కొడి ఇక్కడ పావులు భక్తుడు ఎప్పుడికి నానా బోధ రకరకాల విత్తమైన బోధ చదువుకుంటాడు భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకున్నట మంచిది అలా కృపా బట్టి స్థిరపరచ మంచిది అని చెప్తుంది ఇంకేమంటాడు భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు అలా ఈ భోజనం బట్టి ఏమి ప్రయోజనం కనుక మనకొక బలిపీఠం దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు అధికారము లేదు చాలా మన చదువున అక్కడ మనకు ఒక బలిపీఠం ఉన్నది మన బలిపీఠం అంటే నీ ఉదయం బలిపీఠం ఇక్కడ ఆ కాలంలో బలిపీ మనకి ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు మన గుడారంలో సేవ చేసిన అధికారం లేదు అది కింద చదువున ఇంకా వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అలా ఏ ప్రభు ఏం చేస్తున్నావా పొందాను ఆ కాలంలో నేను ఏం చేస్తుండే తీసుకుపోయి ఏం చేస్తున్నాను అక్కడ ధరించి లేక అక్కడ ఏం చేస్తాను అడిపిస్తుండే కానీ ఏ ప్రభుకు సమా చెప్తు పౌరు భక్తుడు ఇక్కడ కాబట్టి మనం నిందను భరించు శిబిరము వెలుపలకి ఆయన యుద్ధకు వెళ్ళుదుము అలా నిందను భరించి ఆయన దగ్గరికి ఎల్లుదును అని చెప్తున్న పౌలు భక్తుడు ఇక్కడ ఏటించుడు ప్రయటించ ఆచార్యుడు చేయుడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొని చున్నాను మా కోసం మీరు ప్రార్థన చేయండి మనం ఇంకేమంటాడు అక్కడ మంచి మంచి మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు అలాదిగా మంది అన్నిషంలో యోగ్యత ప్రదర్శించు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొను చున్నాను అలాదిగా మంచి మనసాక్షి ఉన్నానని నమ్ముకుతున్నావు అలా ఈ ప్రభుకు చెప్తున్నా మంచి మనసాక్షి అంటే గేశ ప్రభు కోసం ఇది సాక్షిగా ఉన్నారు ఇక్కడ పౌరు భక్తులు చెప్తున్నాడు మరియు నేను మరీ త్వరగా మీ యొద్ధకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలనని మరీ ఎక్కువగా మిమ్మల్ను బతిమాలు కొనుచున్నాను అతను మరి ఒక్కొక్కసారి వస్తున్నాడు మీకు బతిమాడుకుంటున్నాడు చెప్తున్నాకేమంటుంది కదా జుడు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన దేవుడు ఈ ఐక్య రక్తం బట్టి మృతులు లేచిన సమాధాన కర్త దేవుడు మీకు ఇంకేమంటు ్రీస్తు ద్వారా చేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అసలు తన దృష్టికి యేసు దృష్టికి మన అనుకున్న దాన్ని జరుగుతూ ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక అలాని మీకు చిత్తు దేవుడు దేవుని చిత్తంపురం సిద్ధపడుచు అనుక అలాయా మనం ఈ వాక్యం చూసి సిద్ధపడుతున్నాం దేవుని దేవుని వాక్యం పెట్టి మేము సిద్ధపడుతున్నాం అలా ఏం చెప్పినంటే మార్క్స్ వార్త పదహారు పదహారు చూడుపురా ఒకటి మార్క్స్ వార్త పదహారు పదహారు బ్రదర్ ఫస్ట్ పదిహేను చూడు పొందిన వాడు రక్షింపబడును పదిహేను ఫస్ట్ పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనలిగా శిష్యుడు చెప్పినాడు అలడిగా ఏమునడు సర్వ సృష్టికి ఏం చేసి సువార్థ చెప్పే సర్వ లోకంపై సృష్టికి ఎందుకంటే దేవుని ఒక అలాది అశీర్వాత అనలిగ చెప్పడి అని శిష్యులకి చెప్తుండడు అక్కడ నమ్మి బాపీసము పొందిన రక్షింపబడును అలాగే మీరు సువార్థ చెప్తే దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళ నమ్ముకుంటే ఆయన బాపసం పొందుడని చెప్తున్నాడు ఇక్కడ నమ్మని వానికి శిక్ష విధింపబడును అలాని ఏమో నమ్మలే శిక్ష అంటే అది నరకం అది నమ్మిన వారు ఏమిటి రక్షించబడుతుంది నమ్మవారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి ఈ సూచక క్రియలు కనబడును అలాని నమ్మిన వారి ఈ సూచక క్రియలు కనబను అలాని ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా అలా డెబ్బై మంది శిష్యులు ఏం సేవ చేసి ఏసు తిరిగి వచ్చి చెప్తున్నాయి చాలా సంతోషపడుతున్నట్టం పడుతున్నట చాలా సంతోషం నిజాయిగా ఉండి చెప్తున్నాడు ప్రభువా నీ నామం బట్టి లోబడుతున్నాయి అక్కడ అంతే చెప్పగా ప్రభు చెప్తున్నాడు యన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని అలా సాతాను లూసిఫర్ నుంచి చెప్తున్నాడు సాతాను మెరుపుబడే వాళ్ళ పర్తనే చూతిది అంటే అలా చెప్పండి సాతాన్ కుసారి మన అధికారం ఇచ్చి వాడు ఏం చేసిన గర్వించినడు గర్వించి ఏమైనాడు నుంచి తోయబడు భూ రకంలో పడేబడు అయితే ప్రభు ఏమంటాడు ఇక్కడ ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అలా ఐదుగో పాములు చేను శత్రు బలం మీద అధికారం మీకు ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నారు ఇంకా కింద ఉంటుంది బ్రే ఏది మీకు ఎంత మాత్రమను హాని చేయదు అయినను దయ్యమును మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు ఉండు అయిపోయాడు ఏమంటాడు అయినని దయ్యం మీకు లోబడక దీన్ని ఏమంటాడు అక్కడ సంతోషింపక అలా ఎందుకు సంతోషంగా వాళ్ళు సంతోషిస్తున్నాడు డెబ్బై మందిలు వచ్చేమంటుడు బాగా అలా మనం చూచర్ క్రెళ్ళి ఎక్కువ ఇంప్రెస్ నా ధర చేసి నా ధర దానిలో మనం సంతోష అని చెప్తున్నాడు ప్రభు అది జరిగింది కారణం జరిగి ప్రభు చేస్తున్నాడు కారణం దానిలో సంతోషపడకండి మీరు అలాది అక్కడ మీ బి పడవే అవకాశం ఉంటుంది నా ధర చేస్తున్న ఒక గర్వం వచ్చే అవకాశం ఉంటది అలా చూచకెర్రులకు ఎక్కువ మనం ఫిఫరెన్స్ చేయొద్దు సాక్షన్ చెప్పాలా కానీ ఎక్కువ నా ధర ఇట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నని అలా ఇతా అబ్దుకం చేస్తున్నని మన రకరకాల పబ్లిక్ సిడ్ చేస్తూ మన రకరకాల వాళ్ళు పబ్లిక్సిడ్ చేసుకొని ఐడెంటిటీ ఫ్రూఫ్ పొందుతారు కానీ మనం చేసింది ప్రభు మహిమ పొందాలా కాగా ఏమంటాడు ఇక్కడ మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పను ఐ మీన్ మన పేరంట అక్కడ శిష్యులు చెప్పిన ఇప్పుడు మీ పేరు పరలోకంలో దాని నుంచి సంతోషండి సూచక కాదు అలా ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు నేను చెప్తానే ఉంటారు వాళ్ళు రకరకాలుగా చెప్తూనే ఉంటారు అలా చేసిన దేవుడు చేశాడు అలా దేవుడు చేసిన దేవునికి ఏమ కానీ ఎక్కువ చూసిన మనం ఫిఫ్టీ వద్దు దానిలా మనం పొంగొద్దు అలా ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ ఎందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా నువ్వు జ్ఞానులకు నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురగు నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి నాకు నీ దుష్టుకి అనుకూలమాయను అలా జ్ఞానులకు ఇంకేముంటాడు అక్కడ అక్కడ వేకులకు సంగతులు మరుగు చేసి పాలకు మరుగు చేసి పసి బాలు బయలుపరచినావని నేను పసిపాలు బయలుపరిచినా నిన్ను స్థుతించుచున్నాను ఐ మీన్ అలా లియ మన మన మన ఇట్లా ఉండాలా ఉండాల మనం అలా ఫస్ట్ మనం నీట్లో ఉండాలా చిన్నప్పటి ఒక చిన్నదాన్ని తీసుకొస్తారు కదా ప్రభు మీరు మా అప్పుడు దగ్గర శిష్యులు వారు పన్ను పొందేలే పద్క రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు గొప్పవాలంటే ఒక చిన్నపిస్తున్నారు అంటే నీలో యథార్థ ఉండాలా పశు పిల్ల యథార్ ఉదయం ఉండాలా ప్రభు కలిగిన మనసు ఉండి యదార్గా ఉండి అలా మళ్ళా సేవలు అప్పతుండే నీకు దేవుడు అనేక రకాల బయలుపడతానంట వాళ్ళకు లేదు పశు పిల్లలకు బయలుపడుతున్నా అని ఇక్కడ పశు పిల్లలు అంటే ఏసు ప్రభు మనం ఆ తగ్గించి మనసు ఉండాలా యేసు ప్రభు అందరికన్నా తగ్గించుకుని ఆయననే గొప్పవాడు గొప్పవాడు అంటే కనుక శిష్యులు అంత గొప్పవాడు అలలిగా నువ్వు యేసు ప్రభు నమ్ము నువి నువ్వు ఆత్మీయలో గొప్పవాడు కనుక అలా మన ఫ్యూచర్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయొద్దు ఎక్కువ పోగడొద్దు అలలి నా ధర చేస్తున్నావు ఈ ధర చేస్తున్నావు అలా మనకు ఉంటుంది కనుక శిశులు ఉంటే దాన్ని మీద సంతోషించీవితంలోని పేరు దాన్ని బట్టి సంతోషించడి ఒక దీని ఒక ఐదుకి వాడు గర్వించిన వాడు పడిపోయిన చెప్పండి మనం ఏమైనా దేవుళ్ళు సంతోషించాలా దేవుడు చిన్న వాక్యం తీర్చుకో పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఈతయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఇక్కడి చిన్న కాలం నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ దినమంతా నీకు నూతనమైన కృపతో నూతనమైన శక్తితో నూతనమైన తండ్రి ప్రభ ఉత్తేజంతో ప్రభ నాయన ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభ నీ జీవం గల్ల మాటలు మాకు సమృద్ధిగా దయచేసినందుకు నీకు వందనాలు ప్రభ నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఎవరికి లేని ధన్యత ప్రభా నాయన ఎవరి చూడలేని విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు ఎన్నో మరుగైన విషయాలు ప్రభా నాయన మీరు మాకు దినదినం నీ యొక్క జీవాహారం మాకు సమృద్ధిగా నాయన ఏ లోటు లేకుండా దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు మీకు కృతజ్ఞతలు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగ కలుగును గాక హలెలియ తండ్రి ప్రభ అవును తండ్రి నువ్వు వాక్యం ద్వారా ప్రభ నువ్వు మాట్లాడినో ప్రభా తండ్రి మాలో ప్రేమ ఉండాలా ప్రభ మీరు ప్రేమ కలిగిన దేవుడు ప్రభ ప్రేమ ప్రేమ లేని నా వాడు కాడన్నో ప్రభ కాబట్టి ప్రభ నాయన మాలో ఏ స్వార్థమైన ప్రేమ కపటమైన ప్రేమ మోసమైన ప్రేమ వేషధారణతో కూడిన ప్రేమ అలాంటి ప్రేమ మాలో ఉండడానికి వీల్లేదు ప్రభ మాలో క్రీస్తు కలిగిన ప్రేమ మాలో ఉండాల ప్రభ ఆ ప్రేమ అన్నిటిని భరిస్తుంది ఆ ప్రేమ అన్నిటిని సహిస్తుంది ఆ ప్రేమ దేని కొరకైనా తండ్రి ప్రాణం పోగొట్టుకుంటది ప్రభ కాబట్టే జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభ అలాంటి ప్రేమ అది నీలోనే ఉంది ఎప్పుడైతే నిన్న మేము కలిగి ఉంటామో నిన్న మేము దరించి ఉంటామో ఎప్పుడైతే మీరు మా వశం అవుతారో ఆ ప్రేమ మాలో మా హృదయంలో పరిపూర్ణమవుతుంది ప్రభ కాబట్టి ఆ ప్రేమ మాకు దయచేయి ప్రభ ఈ లోక సంబంధమైన ప్రేమ మాకు అవసరమే లేదు ప్రభ కాబట్టి ఆతిథ్యం చేయమన్నో దాని గురించి మరవద్దన్నో ప్రభ కాబట్టే ప్రభా నాయన అందరితో ప్రభా మేము సమాధాన పడాలా అందరితో ప్రేమగా ఉండాలా అందరినీ ప్రోత్సహించాలా ప్రభా తండ్రి బలహీనమైన వాళ్ళని కూడా మేము బలపరచాలా ప్రాభ కాబట్టి అలాంటి జ్ఞానం మీరు మాకు దయచేయండి ప్రభా నాయన మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు ప్రాభ అవును తండ్రి యుగ మీరు ఏకరీతిగానే ఉన్నారు ప్రాభ మేము కూడా నిన్ను పోలి నడుచుకుంటే మాలో కూడా ఆ గుణగానం కనిపించాలా ప్రభా మాలో క్రీస్తు కనిపించాలా ప్రాభ ఈ లోకంలో మా పేర్లు కాదు ప్రభా కనిపించాల్సింది మా మహిమ కాదు ప్రభా నీ మహిమ ఈ లోకమంతా ప్రత్యక్షం అది మహిమ పరచబడాలా కాబట్టి ప్రభ నాయనా మేము ఏది చేసినా ప్రభ మేము గర్వించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా నోటి మాటల వల్ల ఒక తల వెంట్రుక కూడా రాలదు ప్రభ ఒక కఠినమైన హృదయం కూడా మారదు ప్రభ ఈ మాటల్లో ఏ శక్తి లేదు ప్రభ కాబట్టి నీవు మా వశం అయినప్పుడే ఆయన తండ్రి మా మాటలకు శక్తి మా మాటలకు బలము కాబట్టి ఆ సమస్తము అధికారం దేవుడు నీవే కాబట్టి అది నీకు మహిమ రావాలా ప్రభ కాబట్టి ఈరోజు మనుషులంతా భజన చేసుకుంటున్నారు వ్యక్తులను నామకరణం చేసుకుంటున్నారు ప్రభ చర్చీల నామకరణం సేవకుల నామకరణం కానీ మేము ఎప్పుడు భజన చేయాలా ఎప్పుడు నామకరణ చేయాలా అది ఒక్క క్రీస్తునే చేయాలా ఈ లోకంలో ఎంత సేవకుడైనా ఎంత తెలివి కలవాడైనా ఎంత అద్భుతంగా చెప్పిన ఎన్ని గూడమైనా చెప్పిన ఆయనలో ఏమీ లేదు ప్రభ ఉన్నది మీలోనే ప్రభ మీరు ఉన్నారు కాబట్టి అయన చెప్పగలిగిండు కాబట్టి అది మీకు మహిమ రావాలా కాబట్టి ఎవరి భజన మేము మొయ్యొద్దు ప్రభ మా నోటు నుంచి ఎవరి నామకరణం చేయొద్దు వల్ ఎంతటి గొప్పటి గనులైనా కానీ లోకంలో మాకు మీరే గనుడులు ప్రభ మీరే మాకు సర్వశక్తిమంతుడు ప్రభా నాయన కాబట్టి మేము ఎప్పుడు నాయన మహిమ పరిచినా స్థుతించినా కొనియాడినా పూజించినా అది ఒక్క క్రీస్తునే చేయాలే తప్ప ఈ లోకంలో ఉన్న ఏ సేవకులను కాదు ప్రభ వాళ్ళని గౌరవిస్తాం ప్రేమ చేస్తాం కానీ వాళ్ళ భజన వాళ్ళ నామకరణం మాత్రం మేము చెయ్యం ప్రభ అలాంటిది చేస్తే అది విగ్రహ ఆరాధన ప్రభ నన్ను తప్ప దేనిని పూజించొద్దన్నా ప్రభ నన్ను తప్ప ఏటిని ఆరాధించొద్దన్నావు ప్రభ కాబట్టి ఈరోజు మనుషులంతా ప్రభ నాయన మందిరాలని సేవకులను నాయన వాళ్ళకన్నా పై అధికారుల్లాగా ఉన్న వాళ్ళ భజన చేసుకుంటూ వాళ్ళని కొనియాడుతూ వాళ్ళని పూజిస్తూ వాళ్ళని గనపరుస్తున్నారు కానీ నీకు మాత్రము అవిదేయత కనపరుస్తున్నారు ప్రభా అలాంటి అవిదేయత మాలో అస్సలు ఉండొద్దు ప్రభ మేము ఏవి చేసినా ఎవరు ఏది చేసినా అది ఒక్క ప్రభు మీరే చేయగలరు ఈ లోకమంతటి మీద అధికారం మీకే ఉంది సమస్తము మీద అధికారం మీకే ఉంది కాబట్టి నిన్ను మహిమ నిన్ను స్థుతించాలా నీకు కృతజ్ఞత కలిగి విధేయత కలిగి మా జీవితాలను నడుచుకోవాల కాబట్టి మా నడవడి అంతటిలో మీరే మాకు తోడుగా ఉండాలా ప్రభా ఏ విషయంలో మేము అతిశయించకుండా గర్వించకుండా నాయన దేని విషయంలో మాకు కొదవ ఉన్నా ఉన్నదాంతో తృప్తి పొందమని చెప్పినావు ప్రభ కాబట్టి మేము ఏది కలిగి ఉన్నదో అది సమస్తము మీరు మాకు ఇచ్చినదే ప్రభ కాబట్టి మేము తృప్తి పొంది మీకు కృతజ్ఞత చెల్లిస్తూ విధేయత మేము కనబరచాలా ప్రభ కాబట్టి నాయన ఈరోజు ఎంతో మంది ఎంత ఉన్నా కానీ నాయన అసంతృప్తిగానే జీవిస్తున్నారు ప్రభ మాలో అలాంటి గుణగాణాలు వద్దు ప్రభ అసలు ఈ లోకాన్నే మేము పట్టించుకోవద్దు ప్రభా మాకు ఇచ్చిన పని ఏందా ఇచ్చిన పిలుపు ఆ పిలుపు ప్రకారమే పోవాలా కానీ ఎదుటి వారి మీద నాయన మేము విమర్శించడం ఎదుటి వారి మీద నిందలేయడం ఎదుట వారిని అవమానపరచడం కించపరచడం ఇలాంటి లోక సంబంధమైన గుణగణాలన్నీ మాలో తొలగించండి ప్రభా మాకు ఇచ్చిన ఆ పిలుపుకు తగినట్లు మేము ముందుకు పోవాలా ప్రభా కాబట్టి దానికి సహాయకుడు మీరే ప్రభా ప్రభు నాకు సహాయకుడు ఆయన నమ్మదగిన వాడు నరమాతృుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగి ఉండాలంటే నీ మీదనే ఆధారపడాలా ప్రాభ నువ్వే సహాయకుడివి ప్రతి మమ్మల్ని స్థిరపరచాలన్నా ప్రతి దుష్టత్వం నుండి ప్రతి దుష్ట కార్యాల నుంచి కాపాడాలన్నా ప్రతి సోదల నుంచి కాపాడాలన్నా ప్రతి కీడుల నుండి కాపాడాలన్నా ప్రతి మరణగండాల నుండి తప్పించాలన్నా అపవాది వేసే ప్రతి తంత్రాలను ఎదిరించి కాపాడాలన్నా అన్నిటికీ మీరే సహాయకుడు ప్రభ కాబట్టి నీ మీదనే ఆశ్రయించాలా నీ మీదనే ఆధారపడాలా నీతో సహవాసం చేసి మేము ముందుకు పోవాలా ప్రభ ఎక్కడ ఈ లోకాన్ని మేము చూడొద్దు ఈ లోకంలో రాజులు ఉండని ఎంత గొప్ప ఉండని వాళ్ళు నీ దృష్టిలో వాళ్ళు వ్యర్థులే ప్రభ క్రీస్తు లేని వాడు వ్యర్థుడే మాకు మీరున్నారు ప్రభ మాకు ఇంకా కొదవ ఉండొద్దు అన్నింటిలో మేము ఆశపడి నాయన ముందుకు పోవాలా అది మిమ్మల్ని మేము వశం అయినప్పుడే కాబట్టి దాని కొరకే ప్రయాస పడుతున్నాం ప్రభా ఇల్ లోకమంతా వేటి వేటి కొరకు పరిగెత్తుతున్నారు కానీ మేము నీ వశం మీరు మా వశం ప్రయాస పడుతున్నాం ప్రభా దానికి మా మధ్య ఇంకా ఏమైతే బలహీనతలు ఉన్నాయో అడ్డుగోడలు ఉన్నాయో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన సంపూర్ణంగా క్రీస్తు కలిగిన ప్రేమ మాలో పరిపూర్ణం అవ్వాలా క్రీస్తు కలిగిన మనసు కూడా మాలో పరిపూర్ణం అవ్వాలా కాబట్టి అది ఎప్పుడవుతుందంటే మీరు మా వశం అయినప్పుడే అవుతుంది ప్రభా లేదంటే ఈ లోక సంబంధమైన విధానాల్లో మేము చిక్కుకొని పోయి తప్పిపోతాం ప్రభా కాబట్టి మీరు మా వశం అవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినాం కాబట్టి దయ్యాలను వెల్లగొట్టిన రోగులను స్వస్థపరిచిన మరణించిన వారిని లేపిన ఎన్ని అద్భుతాలు చేసినా ఆశ్చర్యకార్యాలు చేసిన అవి కేవలం నాయన మీరు మా వశమైనప్పుడే జరుగుతుంది కాబట్టి మేము మహిమ పరచబడద్దు మా నామం మా పేరులు కాదు ప్రభా వెళ్లాల్సింది జీవం గల దేవుడు నీ మాటలు మహిమ పరచబడాలా నీ పేరు మనుషుల్లోకి వెళ్ళాలా నీ నామము ఈ లోకమంతా ప్రచురింపబడాల కాబట్టి ప్రభా ఎక్కడన్నా మేము అతిశయించుంటే మా యొక్క సొంత జ్ఞానంతో మా తెలివితేటలతోటి మేమేదో గొప్ప వాళ్ళగా మేము ఈ రోజు తలంచితే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ నాయనా ఈ లోకంలో చిక్కకుండా నాయన విశ్వాసము నిన్ను చూస్తనే వస్తది నిన్ను చూసి పరిగెత్తినప్పుడే ఓపిక ఓర్పు సహనము సమాధానము ప్రేమ సంతోషము దయాలత్వము ఆశా నిగ్రహము ఇవన్నీ నిన్ను చూసినప్పుడు నిన్ను ధరించుకొని ముందుకెళ్ళినప్పుడే వస్తాయి ప్రభా కాబట్టి మేము ఎవరిని వెంబడించకుండా జీవం గల నిన్ను వెంబడించాలా వాక్యం చెప్పిన మనోజ్ బ్రదర్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఆయనను బలంగా అభిషేకించండి ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఆ బ్రదర్ బయలుపరచండి ఆయన ద్వారా ప్రభ గొప్ప ఉద్యీమం రావాలా ఈ చివరి కాలంలో అనేకులు నాయన రక్షణ పొందాలా అనేకులు రోగులు స్వస్థ పొందాలా అనేకులు ప్రభ నాయన నీ తట్టు తిరగాల నాయన ప్రభ అలాంటి అభిషేకం మనోజ్ బ్రదర్ దయచేయండి ఆయన ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో ఆ తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ఆయన కుటుంబం కొన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి ఆయన రిలేషన్ మొత్తం రక్షణలోకి నడిపించండి వాక్యం ద్వారా పాల్గొన్న ప్రతి బ్రదర్ సిస్టర్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గమును త్రోవను మీరు సరళం చేయండి ప్రభా ఇంకా ప్రభా మీరు అతి సమీపంగా మేము ఉన్నాం కాబట్టి ప్రభా ఆయన ఈ లోకాన్ని చూస్తూ ముందుకు పోకుండా క్రీస్తుని పోలి నడుచుకోమన్నావు క్రీస్తు అడుగు నడుచుకోమన్నావు నిబ్బరమైన బుద్ధి కలిగి మమ్మల్ని ఉండమన్నావు నాయనా తండ్రి కాబట్టి ధైర్యంగా దిగులు పడకుండా జడీయకుండా ఉండమన్నావు ప్రభ నువ్వే మాకు సహాయం చేస్తానన్నావు నీవే మమ్మల్ని నడిపిస్తానన్నావు మాకు కలిగి ఉన్న తృప్తి పొందమన్నావు ప్రభ మమ్మల్ని విడువను ఎడబాయినన్నావు ప్రభ కాబట్టి ఈ మాటలే మా హృదయంలో ఫలించాలా ప్రభ ఇవి ఉట్టి మాటలు కాదు ప్రభ ఇందులో జీవం ఉంది ప్రభ కాబట్టి ఈ మాటలు మేము మా హృదయంలో పెట్టుకొని ఆ మాటలతోనే మేము బ్రతుకుతూ ముందుకు పోవాలా అన్ని సమస్యలను అధిగమిస్తూ ధైర్యంగా ఈ లోకంలో మేము యొక్క సువార్తని ప్రకటించాలా దాని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఆఖరికి మా ప్రాణమైనా పోయినా పర్వలేదు కానీ ఈ లోకమంతా క్రీస్తు మహిమ అది కనబడాలా ప్రభ దాని కొరకు ఏమి జరిగినా అది ప్రభు చిత్తము అది మీ చిత్తమే కాబట్టి మా స్వంత జ్ఞానాన్ని సొంత తెలివితేటల్ని అవన్నీ తొలగించి నీ మనసు నీ ప్రేమ నువ్వు మా వశం అది మేము చేయగలం కాబట్టి ఆ కృప మాకు సమృద్ధిగా దయచేయమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడగ తండ్రి మైమస్వరగ దేవ కృప మైడ నీకు వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభా దీవారాతులు మూలక కాపాడి ఈ యొక్క నూతన దినం తండ్రి నీకు వందాలేసయ్యా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న అయినా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగరించినారు ప్రతి దశలోనైనా మీరు మాకు సహాయ కలుగున్నారు తండ్రి మీ కృప వెంబడి కృపను మాకు అనుగరిస్తున్నారు నైనా ప్రతి శ్రమలో ప్రతి శోధనలో ప్రతి దాంట్లో నుంచి ప్రభా నైనా మాకు విజయమించిన తన్ని నీకు వందలు ఇస్తాయా వాడు ఓడిపోయిన ప్రభా దుష్టు అయినా ఎంతగా ప్రవాణి మా మీద వచ్చినా కానీ ప్రభా వాడిని మీరు ఓడిస్తున్నారు ప్రవాణ తండ్రి మాకు విజయమించిన తన్ని నీకు వందలు ఇస్తాయ్యా దేవాతి దేవానికే వందనాంచలిస్తున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలువును గాక హలలుయా గొప్ప దేవన తండ్రి మధ్య కారణ సమలనైనా మీ యొక్క స్వరమైన ధన్యత కనుగించినారు తండ్రి నీకు వందాలేసయ్యా అనేక పర్యాల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారైనా ఈ చివరి కాలంలో ప్రభ నైనా ఏసయ్యా నా తను మేము ఉంటుండగా శ్రమల గొప్ప దేవ ప్రతి దశలోనైనా మీకు మాదిరిగా మేము సహోదరుల ప్రేమ కలిగి మే మా సహోదరులు ఎంతో మంది గొప్ప జనం నాయన శ్రమల పాలైన సైతాన్ బంధకాల్లో ప్రభావ చెక్కబడిన్నారు ప్రభా వాళ్ళందరినీ ప్రభావ ఏ రీతికి మేము బయట తీసుకొని రావాలో ప్రభావ మాకు జ్ఞాన వివేచన మాకు అలంకరించండి కృపమైన పరిశుద్ధులకు తండ్రి నీకు వందాలి దశలో ప్రభావ మమ్మల్ని విడవని ఎడబాయినన్నావు ప్రభా అవును తన్ని ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చినందుక నీకు వందాలి ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీ కృపను మాకు తోడుగుంచినయన మీ సన్నిధి మాకు తోడుగుంచినారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని ఆయన మా శరీరాలను ఎంత భయంకరంగా కొట్టినా గానీ ప్రభావ మీరు మాకు విజయం ఇస్తున్నారు తండ్రి నీకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం మీ చిత్తం మీ ప్రణాళిక ఏందో ప్రభావా అందరి ద్వారా నెరవేర్చుకోమో ప్రాదిష్టమైన గొప్ప దేవ ఎస్ఐకే స్తోతులు శోతలు అర్పించుకున్నవైనా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నారు నైనా అనేకులు శిష్యులకు చేయమన్నారు కాబట్టి అది మేము చేయాలా ప్రభావా అనేకులు భారతీయ నేర్పించాలా అనేకులు ప్రభా అబద్ధ బోధులు పడి కొట్టుమిట్లు ఆడుతున్నారనైనా నా తండ్రి నా దేవ ఆక బోధ ప్రభ నా తండ్రి అది వేరులు వల్ల మనుషులను నాటకపోయింది ప్రవ తండ్రి అది అది ఎట్లా దాన్ని పెళ్లగించాలో ఏ రీతిగా ప్రభా వాటిని ప్రభా అోధుములకి ఏ హాని జరగకుండా ప్రభా నైనా ఏసు ప్రభా తనే మీరు అక్కడ మీరు ఆజ్ఞ ఇచ్చినారు దాసులకు నైనా ఆ సర్పం తేలి గుంపుల్లో ఉన్న వాళ్ళని ఏ రీతిగా బయటికి తీసుకొని రావాలా గొప్పదేవ అలాంటి జ్ఞానం మాకు అనుగ్రించండి నికు మైడ నీకు వందలు మీ రాకడ బహు తొరగ ఉంది ప్రభావ మేము సిద్ధపడి అనేకలు సిద్ధపరచాలా నయనా ఏస్త ప్రభావ అనేక ప్రాంతాల్లో అనేక సంఘాల్లో వెళ్లి వాక్యాలను ప్రకటించాలా నా తను ముఖ్యమైన మీకు రాకడ బహు సమీప ఉంది బోరలు అంశం ప్రభావ మేము ధ్యానిస్తున్న అనేక పర్యాల నుంచి వాటిలో ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు నైనా ఏసయ్య ఆ ఉగ్రత భయంకరంగా రాబోతుంది లోకం మీద కానీ ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారైనా జల ప్రాళం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేంత వరకు ఎవరు కూడా ప్రభా గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఆ కాలంలో మేము ఉంటుండగా వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళకి మేము కనువి కలిగించాలా ఏ రీతిగా ప్రభా ఆ నిద్ర మత్తులను లేపాలా మాకు ఆ జ్ఞానం అనుగ్రహించండి పరిశుద్ధులకు తండ్రి ఇది మాకు మీకు సమస్తం సాధ్యం గొప్పదేవా మీద ఆధారపడుతున్నమానా మీరే మాకు సహాయకులు నడిపించండి మీ పర్వకుప్ప జ్ఞానం మమ్మల్ని నడిపించండి అప్పడలకి ఏ రీతిగా మీ వాక్యాన్ని ప్రకటించి చెంత నడిపించాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రంచిన అయినా నీకు అన్నాలిసయ కృపమైనా నీకు ఇష్ట తులి స్తోత్రం వాటిని ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరచడాయినా ఇంకా మీరు బలపరచండి ఓ ప్రభా తన మా ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు ప్రభా ఇంకా మా విశ్వాసాన్ని ఆకాశం అంటాల్లా పరిపూర్ణం కావాలా ఆ కలువరిశీలును చూపించిన ప్రేమల సంపూర్ణంగా ప్రభావ నిమగ్నం కావాలా ప్రభా ఎందుకంటే ప్రభావ ప్రేమలో ప్రేమలో ఉన్నవాడు భయపడని వాక్యం చెప్తుంది ప్రోభ తన్న ఇస్త ప్రభా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందని వాక్యం చెప్తుంది ప్రవ్వ అవు ప్రభా ఆ కలువరిశీల్లో మీరు చూపించిన ప్రేమ అది ఎంతో గొప్పది ప్రభా ఆ ప్రేమ మాలో ఉండగా ప్రభావ మాకు ఎలాంటి భయం లేదు లోకంలోనైనా కరువు వచ్చినా హింస ఓ ప్రభావ ఖడ్గం ఏమొచ్చినా సరే ప్రభావ క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునని వాక్యం చెప్తుంది ప్రభా అవు ప్రభావ ఎంత లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా గాని ప్రభావ మీరు చూపించిన ప్రేమను మేము మర్చిపోవడానికి వీలేదు ప్రభావ మేము మర్చిపోం ప్రభావ అనేకులకు ప్రభావా మేము ప్రకటించాలా అలాంటి సేవా జీతాలు నడిపించండి గొప్ప దేవ విజృంభించి దుష్ట శక్తులు పనిచేస్తుందిగా ప్రభా వాటిని పాతలలో అంచివేయాలా ప్రభావ వాటిని తొక్కే శక్తి మీరు మాకు ఇచ్చినారు నీకు అందాలేసరి ఇంకా మాకు శక్తి అవసరంనైనా ప్రతి దినం ప్రభా మీకు పవర్ మేము పొందుకోవాలా ప్రభా ఓ దేవాత దేవనాథం దేశయ్యా ఆ బంధకాలంలో బయట తీసుకోవాలంటే మాకు ఎంతో శక్తి అవసరం ప్రభావ్వా సాయం కూడా మాకు అవసరం మీ సాయం లేని మీ శక్తి లేని మేము ఏం చేయలేము లోకంలో మేము ఏం కాదు ప్రవ్వా కాబట్టి నేను మీరే మాకు సాయం నడిపించండి ఏ రీతి కావాలి బయట తీసుకుని రావాలి జ్ఞానం వివేచన మాకు మార్గం చూపించండి పరిశుద్ధులకు తండ్రి నీకు వందాలి సయ్యా ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరిని మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి మీ సేవల బలంగా వాడుకోండి వాళ్ళు చేసే పరిచర్లో మీరు ఆశ్రవదించండి ఇంకా ఉన్నత స్థితి మీరు లేవనెత్తని ప్రభావ కృపవరాలు చేత నింపండి ఆత్మఫలాలతో నింపండి మరియు విశేషంగానైనా ప్రవచన వరం ప్రాదిష్టమైన సంఘ క్షేమ కొరకు ప్రభావ ప్రవచన వరాన్ని మేము వాడుకోవాల ఈ రోజు సంఘంలో క్షేమం లేదు ప్రభావ అభివృద్ధి కూడా లేదు ప్రోవా ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంది స్థం ఈ రోజునైనా నైనా అది బహుభయంకరంగా ప్రభావ అక్కడే ప్రభావ ఆ చీతకు ఒక చెలుకలాగా గూడులోనే ఉండిపోయింది ప్రభావ కానీ ప్రభాట మీ బయట తీసుకొని రావాలో ప్రభా నైనా ఇంకా కాంగ్రిగేషన్ అక్కడే కూర్చుని ఉంది ప్రకటించలేని స్థితి ఉంది నైనా ఏ సై కనికరించమని ప్రార్థిష్టం వల్ల కనివి తిరిగి ప్రభా మీకు విజృంభించే వార్త ప్రకటించాలా సంఘానికి మీరు ఎంతగానో పవర్ ఇచ్చినారు ప్రభా చర్చికునైనా పాతలోకి ద్వారాలు కూడా నిలబడలేదు దాన్ని అంత పవర్ ఇచ్చినారు ప్రభా సంఘానికి చర్చకి లో కానీ అది గ్రహించలేని చైతన్యం ఈరోజు క్రైస్తవ సంఘం దుష్టుడు ప్రవా రీతిగా మోసగించి ప్రభావ వాడిని ఆ పవర్ వాడుకోలేకుండా ప్ర వాడి మోసగించండు వాడి కుయుక్తి చేత వాడి కుయుక్తి నుంచి ప్రభా క్రైస్తవ సంఘాన్ని ఎట్లా బయట తీసుకొని రావలో మాకు ఆ జ్ఞానం అనుగ్రించండి గొప్పదేవాడి రాజ్యాన్ని మీకు కూలగొట్టాలా ప్రభ మీ రాజ్యాన్ని మీద స్థాపించాలా గొప్ప దైవానికి వందాలు తెలిసి అంటాను విద్యుమించు ప్రభావ మీ సువార్త ప్రకటించాల ప్రభావా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించండి వాక్యం చెప్పిన మనోజ్ భార్య కూడా మీరు దీవించి ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి ప్రవచన వరం దేండి విశేషంగా ప్రవ్వ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలాగా అనేక ప్రాంతాల్లో నడిపించండి ప్రవ శిశె మంచి ఆరోగ్యం దేయండి వాళ్ళ హృదయ వాంఛన మీరు తీర్చండి మంచి ఆరోగ్యం దేయండి ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తానని ఏ సూకరిస్తున్నాము శరీరాన్ని విచ్చి పడికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం హలలుయ్య ప్రతి వీక్నెస్ ని గద్దిస్తానని ఏ సూకరిస్తున్నాము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 ప్రతి అవయవనికి సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధం నామమున అలలుయ తండ్రి మీరే స్వస్థ పచ్చాన్ని మయమునందండి ప్రవ్వా అందరికి మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థిష్టమైన ఓ ప్రభా రకరకమైన రోగాలు రాబోతున్నాయి తెగులు రాబోతున్నాయి రాబోయే దినాల్లో ప్రతి కుటుంబాల చుట్టూ అగ్గిని కంచి ప్రార్థిష్టమైన గొర్రె పిల్లల రక్తంలో ప్రతి ఒక్కరు రావాలా ప్రభా మీకు సీలింగ్ లో మేము ఉండాలా ప్రభావ నైనా రాబోయే దినాల్లో మేము ఏ రీతిగా ప్రవ్వ మనుషులను గొప్ప జనాన్ని ఆదరించాలో కూడా ఆ జ్ఞానం ప్రార్థనలు ఎక్కువ ప్రార్థనలు గడప వాక్యంలో ఎక్కువ ప్రార్థనలు ప్రభా వాక్యంలో కూడా కలపాలా సమయం నైనా ఎందుకంటే వాక్యం లేకుంటే ప్రభ సైతం మీద విజయం పొందలేం ఆత్మ వల్ల గొప్ప దేవ వాక్యములు ఇంకా సంపూర్ణంగా తరబిది పొందాలా మీ పాదాల దగ్గర కూర్చొని మరేలాగా నేర్చుకోవాలా ప్రభా మీ పాదాల దగ్గర కూర్చొని తివారాత్రులు కనిపెట్టుకొని అలాంటి సేవలో మమ్మల్ని అందరూ నడిపించమంటారు కేవీ పేమ్ గ్రూప్ లోని ప్రదర్శన ఇంకా ఎంతో మంది రాలేదు అందరూ కూడా మీరు జీవించి నూతన అభిషేకం నూతన జ్ఞానించేత నింపండి ప్రభావా ఈ శ్రమంలో ఎవరు కూడా ప్రభావ పడిపోకుండా ప్రభావా ఏ స్థితిలో పిలవబడినామా పిలుపుకు తగినట్లు మేము జీవించాలా చివరి వరకునైనా మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము జీవించాలా ప్రభావ అయినా మీరు ఆకలి వరకు మేము తిరిగి వచ్చేంత వరకు ప్రభావ ఈ లోకంలో అడుగు పెట్టేంత వరకు ప్రభావ ఎదురు చూస్తూ ఉండాలా నిరీక్షణ కలిగి ప్రభా మా ఇమోచనదేను బహు దగ్గరగా ఉంది మేము నమ్ముతున్నాం ప్రభావ నైనా మేము విజృంభించి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ అనేక సేవకుల్లో విషయుల్లో ప్రభావ విశ్వాసాన్ని నింపాల ప్రభ నా తన ఉజీవం నింపాల ప్రభావ అలాంటి బలమైన సేవ మేమందరం చేయాల ప్రభావా చివరి కాలంలో అలాంటి అభిషేకం మాకు అనుగరించి ఓ ప్రభ మీరే మహిమనందమృష్టమేనా చంద్రశేఖర కూడా ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి పరలోకుప జ్ఞానం అనుగించండి ప్రవ్వా గొప్ప శాసనం పెట్టుకోండి నాయన ఏసయ తన అనేకమైన విషయాలు అన్న ద్వారా బయలుపరుస్తుంది కానీ నీకు నా ప్రభావ నా తండ్రి నీకు వందాలి ప్రభు అగ్నికం చేసి మీరు కాపాడండి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీరు దీవించండి పర్లో గొప్ప జ్ఞానం అనుగ్రహించి ప్రవ వాళ్ళు అభిషేకించి వాడుకొని శిశులు మీ మంచి అన్న బంధువులు కుటుంబాలు అందరినీ ప్రవా ఈ సత్యంలోకి నడిపించమని ప్రాదిష్టమేనా గొప్ప దేవానికి వందాలిసయ్య మా శరీరాలను స్వస్థపరచమని ప్రాదిష్టమైన అనారోగ్యాల నుంచి విడిపించి ప్రభావ మీ కొరకు సాక్షలు నిలబెట్టుకోండి బలం శక్తిని అనుగ్రించండి సమస్తం స్వస్థత మీ నుంచి రావాలి ప్రవ కాబట్టి మీ నుంచే మేము ఎదురు చూస్తున్నాం సమస్తం మీ నుంచే మేము ఎదురు చూస్తున్నాం మీరే మా నిరీక్షణ మా కొండ మా కోట మా దాగు కొన్ని చోట మీరే ప్రవ్వా మీ పాదాల దగ్గర చేరినం ప్రవ మీ రెక్కల కిందకు వచ్చినాం నైనా మమ్మల్ని ఆశ్రయంగా మీరు ఉండండి మమ్మల్ని బలపరిచి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిల్ని పెట్టుకొని మీరు ఆ కొడు సిద్ధపరచుకోమని త్వరలో రాన్నేసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించినాం తండ్రి ఆమె మనసు కలిగి జీవించాలి సహాయం చేయండి నాది మీరు అక్కడ బహు సమీపం ఉంది సమకాలం అయినా కానీ భయపడడం వేసవ ప్రభా ఇన్ని చూసి నడవాలా నీ వాక్యం దాని నుంచి మీరే మాకు సహాయకండి నడిపించి నాదీవాణి సూతం ఏ సచిక రోజు పొంగు ఎసో ప్రభా అలది అది మీరు చేసింది మీకేమంత గంధమేమ ప్రభావం నీకేసభ అలా జీవ గంధంలో పేరు ఉంది అక్కడ దాన్ని సంతోషించమ నీలో సంతోషం నీలో సమాధానం ఉంది ఎక్కడ లేదు ఎసోప్రభ అలాది ఆ నాదీవానికి ఆ కళలు చూసిన ప్రేమ మా ఉద్యమంలో పొంగి పారాలా ఈ ప్రేమ గొప్ప జన్మ చూపించాల కనికరించని ఆదరించం తెలియని సరస్వతం రావాలా అలలి అనాదివానికి కట్టలు తెగిపోవాలా వాల్బిభి శుచులు వచ్చి అన్ని సేవ చేయాలించేయండి నా ప్రమాణిక శ్రతం వైరస్ బ్రమని తాకండి వాళ్ళ పాపను క్షమించి ఆత్మ తెలియని వారు రక్షణండి వాళ్ళు వార్త నా ఆదివానికి శ్రోతం నా ప్రభా ఈ రక్త జ్ఞానం చేయకుండా మీరే కనికరించు కాపాడండి ఎంతో మంది వ్యాక్సిన్ తీసుకుని ఎంతో మంది వైరెన్స్ ని బయట తీసుకును నీకు సూత్రాలు చేస్తూ నీకు వందలేస్తూ ప్రభా వాళ్ళకు అలా బిడ్డలు ప్రాంతంగా వాళ్ళకు స్వస్త పరచను మేము ప్రభ వాళ్ళ ఆత్మరక్షణ పొందాలా వాళ్ళ ఆత్మ తెరవాలా వారి రక్షణ పొందారా మీరే కార్యం చేయండి నాది ముట్టంతాక నీ నూతన విషయం అగ్గే విషయం తెచ్చండి కుటుంబంలో శాంతి సమదించని అలాగే నాది అపతి ఫ్యామిలీ ప్రశుద్ధ ఆత్మభిషేకం జ్ఞానం తెచ్చని స్వస్థత ఆరోగ్యం దీనికి నుంచి అలాగే కష్టం నష్టం తొలగించండి అలాగే ఆ చిన్నపిల్లలకి ప్రభా అలాగే కుటుంబ సేవ వచ్చి ఎంత విధానాల కార్యం చేయండి నాది వానికి ప్రమోషన్ ప్రమోషన్ దండి ఎవరికి ఏం కావాలి మీరే సాయకుండా నడిపించి ఆ ఫ్యామిలీ ప్రభావ మీరు అలాది అలాది ఆమె యొక్క సాక్షి నిలబెట్టుకొని అన్న మట్ను తాకని ఆరోగ్యం దలం దగ్గ శక్తి దచ్చని అన్న గూడరాసలు తెరవేచని అలది అన్నదాన్ని ఇంకా నేర్చుకుని సాయం చేయని కంచని ఆరోగ్యం దచ్చని అక్క తాకని ఆరోగ్యం దచ్చని అక్కడి వాక్షన్ సాయం చేయని ప్రశ్ని ఆత్మని అగ్ని విషయం అగ్ని కంచని పిల్లలు జీవించి వాళ్ళు జ్ఞానంకరంగా జీవించాలా అలలియ జ్ఞానం లేచని వాళ్ళవి సేవ చేయాలా మీ చేతితో బలవంతంగా తయారు చేయని సుప్రభ అన్న బంధువులు ఎంతో రావాలా ఈ అంతకాలంలో వాటితో మాట్లాడి పరిశుభార్థం కుమించండి అలలియ నా దీవాన్ని స్వతం చేసాను అలలియ మన చక్రం ఇవ్వరంటే ఆకలి పరిశుధార్థం బలం తనిపి ఆ ప్ర ఆరోగ్యం ద్వష్టపరచండి ఇంకా సేవలు నడిపించి గూడెచ్చి ఆ ప్రాంతం కలిసి వేసుకొని బాషను నడిపించి తన భార్య గర్వం తెలియ సంతాన కలిగించేసి అలలుగా బలపరిచి స్థిరపడి కుటుంబంతో సేవ చేసి సాధించని ఆ ప్రాంతంతో ప్రభా అల అలలుగా వెలుగుతో నింపి ఆ ప్రాంతంతో ప్రభా ఈసి మేము రావాలా ఈసిన భాషను పొందాలా మీరే ఆత్మకారం జరిగించి ఈ దినం వాడుకున్నాను వందాలి అలలిగా స్థిరపరిచి బలపరిచి ఇంకా ఇంట్లో జీవించాలా మీరే జ్ఞానంతో నింపు మనం ఇస్తున్నాం ప్రస్తుతం ప్రేమ లేని దేవా తండ్రి దేవాయసు ప్రభానికి లెక్కలేని పందినాలు తండ్రి స్తోత హళయ రజ పరిషుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారినికి ప్రభా దేవా ప్రభా మరి వాక్యం చేత మీరు మాట్లాడిన వందనాలు ప్రభా దేవాస ప్రభా మరి యొక్క ప్రేమ ఎంతో గోపది ప్రభ దేవాచు ప్రభా మరి యొక్క ప్రేమ ప్రభ మాకు దయచేంది తండ్రి దేవాయచు నీ యొక్క ప్రేమ ప్రభావం మాకు సంపూర్ణంగా కావాల ప్రభ ఏసుప్రభ మర ఆ యొక్క ప్రేమ ప్రభా అనేకులకు మేము నీ యొక్క సువార్త ప్రకటించాలి ప్రభ నీ యొక్క ప్రేమ చేత ప్రభ ఏసే అమ్మర మీదే మాకు సాహం దాయించండి ప్రభా దేవాచు ప్రభ మా సర్పబోధ తేలిబోధలు ప్రభ ఈచుకృష్ణ నామంలో త్రొక్క వేయబడాల ప్రభా ఏచుప్రభ వాటి మీద మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి కానీ అధికారం ప్రభ నీ నామార్థమే మేము వాడుకోవాలి ప్రభా ఏసే మాలో ఎలాంటి స్వార్థం ఉండద్దు తండ్రి దేవా ఏచుప్రభ విరిగి నలిగిన హృదయంతో నేను ఆరాధించాలి ప్రభ దేవాయచు ప్రభావ అనేకులకు కూడా మేము వెళ్ళిన యొక్క సువాత ప్రభావం మేము ప్రేమ పూర్వకంగా ప్రకటించాల ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభావ దేవాయచ ప్రభావ ఎలాంటి విషయంలో కూడా ప్రభావం మేము మోచుకోవద్దు తండ్రి అందుకే ప్రభా నీ యొక్క పరిశుధాత్మ శక్తి మాలో ప్రభా దారులుగా కుమరించండి ప్రభావ అగ్ని అభిషేకం మాకు దయచండి తండ్రి నీకే స్తోత్రం నీకే వందాలి తండ్రి దేవాయచు ప్రభావం ఎంతో మంది మళ్ళీ ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఆ కూడా ప్రభావం నీ యొక్క సన్నిధుల ప్రభావ ఉన్నారు తండ్రి వాళ్ళంతా కూడా ప్రభా ఏచు ప్రభా వాళ్ళని ప్రభా మీరు అభిషేకించి ఎలా అయితే సువాతకు ప్రకటించడానికి పంపించారు ప్రభా అలాగే ప్రభావ మమ్మల్ని కూడా పంపించండి ప్రభా ఏచు ప్రభా మేము ఎక్కడ సువాత ప్రకటించాల ఆ యొక్క ప్రాంతం నీ యొక్క సత్యంలోకి రావాల్సిందే ప్రభా దేవ అలాంటి ఆత్మలకు మేము ప్రార్థించాలా ప్రభా దేవ ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పడాల ప్రభా ఏ ఆత్మ కూడా నశించుకోవద్దు ప్రభా ఏ శమ సంఘంలలో ప్రభా ఎంతో అబద్ధం దేవ మన అక్కడికి వెళ్ళి మేము సువార్త ప్రకటించాలంటే ప్రభా నీ యొక్క శక్తి మాకు ఇంకా ఎక్కువ కావాలా ప్రభా నువ్వు బలము శక్తి చేత నింపండి ప్రభా దేవాచు ప్రభ ఆ యొక్క బోధులకు మేము చెప్పాలా ప్రభా నీ యొక్క సత్యమైన విత్తనం అక్కడ మేము వెయ్యాలని అయినా ఏసుప్రభా అది వెయ్యాలంటే ప్రభా మీ ఒక సాయం మాకు కావాలా ప్రభా దేవాచు ప్రభ మీరే మాలో ఉండే నడిపించిన ప్రభ నీకే స్తోతం నీకు వందటండి దేవాయచు ప్రభ మీరు మాకు రక్కు ప్రభ శిల్వ మరణం పొందిన దేవ ప్రభ దేవా ప్రభ అంత ప్రేమించిన దిగులో ప్రభా అలాంటి ప్రేమ ప్రభావం మేము కూడా పొందుకోవాలా అనేకులకు మేము ప్రభా నీ యొక్క ప్రేమ మేము కంప్లీట్ గా పొందుకోవాలా ప్రభా ఏసీ మాకు దయచేది తండ్రి నీకేస్తూ ఉంటాం నా తండ్రి దేవ యజ్ఞ మేము వెలుకువగా ఉండాలా ప్రభా పరాధించాలా ప్రభా వాక్యలు ధ్యానించాలా ప్రభా దేవ ధ్యానించిన వాక్యం మేము ఏది కూడా మర్చిపోదు ప్రభా మాకు జ్ఞాపక శక్తిని దయచేయం ప్రభావ రెస్టారేషన్ కావాలా ప్రభా ఏసీ సహాయం దయచేయం ప్రభావ మారు పలకల రాయబడి ఉండాలా తండ్రి దేవాయత్స ప్రభా యొక్క సత్యం ప్రభా మేము నడముఖి ప్రభా గట్టిగా మేము కట్టుకోవాలా ప్రభా ఆ దట్టలాగా ఉండాలా ప్రభా ఏసీ ఆ మాకు సహాయపడండి ప్రభా ఏసీ నీకే స్థౌతం నీకే వనాలి తండండి దేవాయచు ప్రభా నీ యొక్క శువార్త ప్రకటించాలంటే ప్రభా నీ యొక్క అలాంటి శక్తిని మాకు దయచేని ప్రభావం ప్రవచించే వరము మాకు ఇవ్వండి ప్రభా దేవాని యొక్క కృప వల రచిత నింపండి ప్రభ నీకే స్థౌతం నీకెవనాలండి దేవాయచు ప్రభా ప్రతి ఒక్క దగ్గరికి కూడా ప్రభా వెళ్ళినప్పుడు ప్రభా ఏసీ మీరే మాట్లాడండి ప్రభ ఏసో మేము ఒక పాత్ర ప్రభా మీరు మమ్మల్ని వాడుకుంటున్న ప్రభా యొక్క ధన్యత ఇచ్చినందుకు నీకు మందనాలుతండి దేవాయచు ప్రభావ నీకే కృతజ్ఞతలు వస్తు హళ రజ దేవాయచ మరి మా దేశం దేశం మధ్యలో ప్రభా శాంతి సమాద్రైక్యత దండి ప్రభా దేవాయప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాద్ర ఐక్యత దయచేడు ప్రభా ఏసియా ఎంతమందికి జాబ్స్ లేవు వారికి జాబ్స్ అని దాయించండి ప్రభావ ఎంతమంది కుటుంబంలో ప్రభా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా ఆ యొక్క దేవాయచు ప్రభా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రభా నీ సన్నధిలో మోకరించి ప్రార్థించాలా ప్రభావ ప్రతి ఒక్క ఆత్మని సన్నిధికు మోరం మొరబెట్టాలా ప్రభా ఏ ఆత్మ నశించిపోద్దు ప్రభా ఏసీ ప్రతి ఒక్క ఆత్మను దృష్టి నుంచి వారిని ఇంట్లో శాంతి సమాధానం దాయించని ప్రభా భార్య భర్తల శాంతి సమాధానం దయచని ప్రభా దేవాయ ప్రభా ఎంతో మందికి మ్యారేజెస్ కాలేవో ప్రభా మ్యారేజెస్ జరగాల ప్రభా దేవాచు ప్రభా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ దేశం విషయంలో ప్రార్థిస్తున్న ప్రభా తాలిబాన్ విషయంలో కూడా ప్రార్థించిన ప్రభా ఆ యొక్క దేశాల శాంతి సమాధానం దాయించిన ప్రభావ ఏసీ ఎంతమంది అయితే మూర్ఖంగా ఉన్నారో ప్రభావ వారిని మీరు మార్చిపోయింది ప్రభా ఏసీ వాళ్ళకు ప్రేమ గుణం వారికి దయచిన ప్రభా ఏసీ వాళ్ళు సంపూర్ణంగా స్వస్థత పొందాల ప్రభావ వాళ్ళంతా రక్షణకి రావాలి ప్రభావ ఏసిక నీ బిడ్డలు ఉన్న వారిని కూడా మీరు కాపాడండి రక్షించని ప్రభావ తప్పించని ప్రభావం నీకెస్తవుతున్న తండ్రి దేవాయత్స ప్రభావం మరి వ్యాక్సిన్ ఉంచుకున్న ప్రభావం మనం కాపడండి ప్రభా తప్పించని ప్రభాన్ని నీకు ఇస్తాన తండ్రి దేవాయత్స ప్రభావం ప్రతి ఒక్క మేము తప్పించుకోవాలనే ప్రభా నీ యొక్క జ్ఞానం మాకు కావాలి ప్రభావ ఏసీ యొక్క జ్ఞానం ప్రభావ మేము సంపూర్ణంగా పొందుకోవాలి ప్రభావం మాకు దిండి తండ్రి ఏసీ నీకే స్తోత్రం నీకే వందాలి తండీ దేవా ప్రభా అదే రీతిగా ప్రభా చిన్న పిల్లలు కూడా ప్రభా స్కూల్ ట్వెల్వ్ తినక అవసరం ప్రభా నీ ఒక అస్తం తోడించే వాళ్ళు చదువుకుని అన్ని కూడా ప్రభా తిరిగి వారికి జ్ఞాపకం చేయని ప్రభా ఏది కూడా ప్రభావ వాళ్ళు మర్చిపోకుండా ప్రభా ఏసీ అన్నిట్లో ప్రభావ వాళ్ళ డిసిప్లిన్ ఎదగాల ప్రభా నీ అందు భయం కలిగే జీవితం వారికి దాచిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా ఏసీ అనాథ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ప్రభా తినడానికి త్రీ టైమ్స్ భోజనం వారికి దయచిన ప్రభ ఆ యొక్క తల్లిదండ్రులకు కూడా ప్రభ ఏసే వాళ్ళు కూడా సంపూర్ణంగా స్వస్థత పొందాల రక్షణలోకి రావాలా వాళ్ళు కూడా గొప్ప సేవకులు కావాలా ప్రభ అలాంటి వాళ్ళకు కూడా ప్రభా సువార్త మేము ప్రకటించాల జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఎంతో మంది ప్రభా వారు గుడి వారు వారి అందరినీ కూడా ప్రభా స్వస్థపరిచిన ప్రభావ వారితో కూడా ప్రభా దర్శించి మాటలుండే ప్రభావ కూడా ప్రభా చక్కటి జ్ఞానాన్ని దాయించిన ప్రభా మంచి వారి లాగా ఏచు ప్రభావంతో మీరు దర్శించి మాట్లాడి కూడా మీకు కాపాడండి రక్షించండి ప్రభావ నీకే స్తౌతం నీకేవనల్ దేవ ప్రతి ఒక్క బిడమీ జ్ఞాపకం తీసుకో ప్రభావ మీరు మేము కూడా పరిశుద్ధ జీవించాల ప్రభా మాలో ఉన్న ప్రతి తొలగించి ప్రభా నీకు ప్రభా మేము జీవించాల ప్రభా ఏచు ప్రభా మరిన్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు నడిపింపు దండి దేవ ఏచు నీ యొక్క పరిశుద్ధాత్మ దేవాని యొక్క పరిశుద్ధ గుంపులో మమ్మల్ని సీల్ చేసుకొని పెట్టుకో ప్రభా నీ యొక్క రాకడికి మందరిని సిద్ధపరచుకోమని ఇంత వారు వాడు నీకు వందలు ఏశప్రభి మీరు వాడుకుండా ఏసోప్రభ అలా అనాదివానిస్థ దేని చింతపడదు దేని భయపడదు ఏప్రభ ఆ కలవరిశ్వరులో చూపించి ఆ శిల్వా దర్శనం చూసి ముందు సాధించని అలా ఈ అనాదివానిస్సతో మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోమని ఏసీ కృష్ణ ప్రస్తుతం దేవుని ఒక అక్కడ కృప అలా మన చిన్న గుంపు పతి కుటుంబంకు వైరస్ ఉండే వాళ్ళకు దేవుని కృప సమాధానం సదాకాలం మన అందరితో ఉండగా కమీన్